అయితే సుఖదులు కలుగుతాయా అని అడిగారు కలుగుతాయని చెప్పారు ఎందుకని కలగాలి ఎందుకంటే ఆ గోధుమలే ఈ దేహం అయింది దేహము యొక్క అధిభూత రూపము గోధుమలు గోధుమల యొక్క అధ్యాత్మ రూపం దేహం రూపం మారింది కానీ వస్తువు మారలేదు బంగారంలో మార్పు ఏం రూపం మారింది అంతకుముందు తీగగా ఉన్నది ఇప్పుడు నెక్లెస్ అయింది అంతే తేడా కాబట్టి ఇప్పుడు దేహము పుట్టడానికి ముందు ఉందా లేదు అంటే దేహరూపంగా లేదు బియ్యం రూపంగా అలా ఉంది ఆహారం రూపంగా ఉంది మరణించిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది మట్టి రూపంగా అయిపోతుంది దేహం రూపంగా లేదు మధ్యలో దేహం ఉందా లేదు అంతే మరి నాసతో విద్యతే బాబు కాబట్టి తస్మాత్ దేహదేహే అసతహ దేహము మొదలైన వాటికి అసత్తులు అవి అసత్తులు మధ్యలో ఉన్నాయి కానీ అంతకుముందు లేదు అంతకుముందు లేదు కాబట్టి మధ్యలో కూడా ఉండుట అనేది లేదు భావన విద్యతే ఇది వినడానికి కొంచెం పిచ్చివాడి ప్రేలాపనలా ఉంటుంది మీరు కొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది దేహం అనేది దీనికోసం వేదాంతులు కానక్కర్లా ఈవెన్ సైకా సైకాలజిస్ట్ నో దాట్ ఈ సైకాలజీ చదువుకుంటారు చూడండి వాళ్ళకే తెలుస్తూ దేహం అనేది ఏమిటంటే మీరు మనస్సులో ఎప్పుడు దేహాన్ని భావన చేస్తారో అప్పుడు దేహం ఉంటుంది ఇంక మిగతా అప్పుడు దేహం ఉండదు ఇది మీరు నెక్లెస్ విషయంలో మీకు అర్థం అవుతుందేమో చూడండి ఇది మీరు నెక్లెస్ కొని లాకర్లో పెట్టారు ఏమండి అది నేను ఇంతకుముందు చెప్పివండి చెప్పాను ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు లాకర్లో ఉన్నది అది నెక్లెస్ కాదు లాకర్లో ఉన్నది నెక్లెస్ కాదు ఏమిటో తర్వాత చూద్దాం నెక్లెస్ అయితే కాదు మీరు అంగీకరిస్తారో అంగీకరించారో చెప్పండి ఆలోచించి అది ఎప్పుడు నెక్లెస్ అవుతుందంటే వీడు వెళ్ళి లాకర్ నుంచి తీసుకొచ్చాడు అనుకోండి నెక్లెస్ కాదు అది ఆవిడే వెళ్ళి నెక్లెస్ ఆవిడే వెళ్ళింది అనుకోండి లాకర్ నుంచి తీసుకోవడం కోసం ఆవిడ వెళ్ళి అది చేతిలోకి తీసుకుని మెడలో పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డప్పుడు నెక్లెస్ అవుతుంది అది అప్పుడే నెక్లెస్ అవుతుంది లేకపోతే నెక్లెస్ కాదు ఏమైనా ఈ మాట ఏమైనా మీకు అర్థమైనట్టుందా ఓకే ఇప్పుడు దేహానికి అప్లై చేయండి మీరు దేహాన్ని భావన చేసినప్పుడే దేహం ఉంటుంది మిగతాప్పుడు దేహం ఉండదు మరి ఏముంటా ఏముంటాయో నేను తర్వాత చెప్తాను మీకు ప్రస్తుతానికి దేహం అనేది భావన చేసినప్పుడు పంచభూతాలు ఉంటాయి కుడ్ యూ అండర్స్టాండ్ దాట్ దేహము లేదని తెలుసుకోవాలి ఏమున్నాయో తర్వాత చూడవచ్చు పంచభూతాలు ఉన్నాయంటే మీకు ఏమర్థమైనట్టు ఇంకా అసలు అది కూడా కరెక్ట్ కాదు బ్రహ్మ ఉందే కాబట్టి ఏముందో మీరు చింత చేయొద్దు ఏమిల్లి అక్కడ పాము లేదని తెలుసుకోండి తర్వాత ఏముందో తర్వాత చూడవచ్చు కాబట్టి దేహము అన్నది ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దేర్ ఈస్ ది బాడీ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ దెర్ ఈజ్ నో బాడీ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ అనదర్ బాడీ దెన్ దేర్ ఈస్ అనదర్ బాడీ కళలో స్వప్నంలో ఈ బాడీ ఉండదు ఇంకో బాడీ ఉంటుంది నిద్రలో ఈ బాడీ ఉండదు అవి ఏ బాడీ కూడా ఉండదు తెలివిగా ఉన్నప్పుడు బాడీ ఉంటుంది ఓన్లీ అది కూడా ఎప్పుడు ఓన్లీ వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ మీరు బాడీ కాన్షియస్నెస్ లేకపోతే మీకు బాడీ ఉండదు ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తూ ఉంటా ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి సాకర్ ప్లేయరు వాడికి బాడీ ఉండదు బాడీ ఉండదు సాకర్ బాడీ ఉంటే వాడే సాకర్ ఆడుతాడు అలాగే కార్గిల్ యుద్ధ వీరులు ఉండాలనుకోండి బాడీ ఉండదు ఏముంటుందో తెలిసిన గోలే ఉంటుంది బాలు గోలు రెండే ఉంటాయి బాడీ ఉండదు శక్తి ఉంటుంది వేరే సంగతి కానీ వాడికి ఉన్న శక్తి విషయం అలాంటివి పెట్టండి బాడీ అయితే ఉండదు అంచేతనే చిత్రం ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి గాయం తగిలినా వాళ్ళకి తెలియదు వాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఇది బాగా అనుభవం కబడ్డీ ఆడేవాళ్ళం మేము కబడ్డీ ఆడేపుడు గాయం తగిలేదు పెద్ద గాయం తగిలేదు పైన ప్యాంటో షర్టో ఉంటుంది కదా దాని లోపల గాయం తగిలేదు కాబట్టి పైకి ఏం కాదు ఆడేసి వాళ్ళం ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కుంటుంటే భోజనం చేయడానికి కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు మొహం కడుక్కుంటుంటే ఒక్కసారి చూమని మంట పుట్టింది అంటే అక్కడ గాయం ఉందనమాట అప్పుడు చూసుకుంటే రక్తమో అదీనం అప్పుడు ఏదో మలామో పట్టి ఏదో వేసుకుని అప్పుడు బాడీ వచ్చింది అంతవరకు బాడీ ఉండదు రక్తం కాదుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది బాడీ ఉండదు ఎందుకని యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ ఎనస్థిషియా ప్రిన్సిపుల్ కూడా అంతే చేతికి ఎనస్తీషియా ఇచ్చారనుకోండి పంటికి ఎనస్టీషియా ఇచ్చారనుకోండి పన్ను ఉండదు పన్ను ఉంటే వాడు పీకుతుంటే మీరు యూ విల్ హిట్ ది సీలింగ్ పన్ను ఉండదు వాడు ఏమిటో చేస్తున్నాడో ఏదో చేసుకోవడం ఉండదు ఎందుకని యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ కాబట్టి బాడీ అనేది ఏదో ఒకటి ఉందని మీరు అనుకోవద్దు బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ అదే సంగతి కాబట్టి దేహాదేహే అసతహ న విద్యతే భావ దేహము ఉండదు కానీ ఉన్నట్లు కనపడుతుంది కాబట్టి మిథ్యా ఆది శబ్దం చేత దేహ ఆది దేహ సంబంధి మీరు అన్నీ తీసుకోవచ్చు ఎలా ఉండేది మీరు దేహము లేదు దేహం మిథ్య అని ఎప్పుడైతే అన్నారో మొత్తం మీ సంసారం అంతా మిథ్య అయిపోతుంది దేహం మిథ్య అంటే భార్య భర్త తల్లి తండ్రి రిలేషన్షిప్స్ అన్నీ కూడా అన్ రియల్ అని లేకుండా పో ఉంటాయి యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్ బట్ దే ఆర్ నాట్ రియల్ నెక్లెస్ మీరు పెట్టుకుని కొనసాగించవచ్చు యూ కెన్ స్టిల్ హోల్డ్ ఆన్ టు దట్ నెక్లెస్ అది పెట్టుకుని పార్టీలకి వాటికి వెళ్ళొచ్చు అభ్యంతరం లేదు బట్ నెక్లెస్ ఉండదు బంగారమే అది సో అదేవిధంగా మీరు రిలేషన్షిప్స్ అన్నీ కొనసాగుతాయి ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ఇంతకంటే కూడా బాగా ముందు ఇంకా బాగా కొనసాగుతాయి వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే గమ్మును సాల్వ్ అయిపోయి క్లీన్గా ఉంటాయి రిలేషన్షిప్స్ అవేమైపోవు వాస్తవంలో అవి అసత్యములు మిథ్య వినశ్వరములు భావన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేహ ఆది శబ్దం చేత దేహమును బట్టి వచ్చేటువంటి బంధుత్వములు సంబంధాలు బాంధవ్యాలు తర్వాత ఇల్లు వాకిలి ఇవి నావి అని దేహములు ముందు దేహం నాది అనుకుంటాడు ఆ తర్వాత ఇల్లు వాకిలీ ఇల్లు వాకిలి నాదేవిటండి అంతకంటే అవివేకం అదే కానీ ఇంకోటి ఇల్లు వాకిలి నాదేవి ఏమిటి నాది వీడు నాది నాది అంటూ ప్రాణం పోతుంది ఆ ఆఖరు ఇల్లు ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు నివసించిన ప్రాసాదం ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు నివసించేటని ఏ శ్రీకృష్ణదేవరాయలు సో అలాగే అక్బర్ ఇక్కడ ఉన్నాడు అని చూపిస్తారు వాట్ ఈస్ దాట్ సో ఈ నాది అనే మాటకు అర్థం ఏం లేదు కనుక ఆ సత్యాన్ని గుర్తించాలి ఇంకా ద్వంద్వస్య ద్వంద్వలు కూడా మిథ్యే దేహం మిథ్య దేహ సంబంధి మిథ్యా ద్వంద్వాలు కూడా మిథ్యే ఏమిటి ద్వంద్వాలంటే ఏమిటి లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ కూడా మిథ్యే వచ్చిపోతూ ఉంటాయి కదండీ సకారణస్య ఆ ద్వంద్వానికి కారణాలు సుఖ దుఃఖాలకి శీతోష్ణాలు కారణం అనుకోండి అవి మిథ్యే ఇట్ ఈస్ శీతము అండ్ ఉష్ణము దే ఆర్ నథింగ్ బట్ యువర్ సెన్సేషన్ ఎనీవే నేను దీన్నిలాగా ఇంకా లోతుగా కూడా నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇట్ ఈజ్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి ఈ నాభావో విద్యతే సత నా సతో విద్యతే భావ అన్నది వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇప్పుడు ఇవన్నీ మిథ్యయితే సత్యం ఏమిటో చెప్పండి సద్బుద్ధి అది వ్యభిచరించదు సద్బుద్ధి వ్యభిచరించదు సద్బుద్ధియే సత్యం ఆ సద్బుద్ధి మీరు అనుభవానికి వచ్చిందిగా బీయింగ్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఎ లోన్ ఈస్ ది ట్రూత్ అయామ్ అయామ్ నేను ఉన్నాను అది ఏ సత్యం ఈ అయామ్ అనే సత్యం ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు అయామ్ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ creating and recreating an entire samsara for you. యు ఇది ఎలాగంటే పెన్సిల్ మునుకు ఎంత ఉంటుంది పెన్సిల్ ముళ్ళు ఇట్ ఈస్ వెరీ పాయింటెడ్ ఉంటుంది ఆ పాయింటెడ్ పెన్సిల్ ముళ్ళుని ఇలాగా రివాల్వ్ చేసి రివాల్వ్ చేస్తుంటే ఎన్ ఎంటైర్ చిత్రం అక్కడ మీకు నిర్మాణం అయిపోతుంది అంతే కదా ఒక పెద్ద బొమ్మ మనిషి వచ్చు పశువులు పక్షులు అన్నీ నిర్మాణం అయిపోతాయి ఈ బై జస్ట్ పుటింగ్ ఏ ఫ్యూ స్ట్రోక్స్ వన్ ఆఫ్టర్ వన్ అదర్ గీతలు అలా పెట్టుకుంటూ పోతుంటే గీతలు చాలు ఉరికాయ అంతకంటే అక్కడ మీకు పెద్ద బొమ్మ ayam, అదేవిధంగా నిద్ర లేచినప్పుడు కేవలం అయామ్ ఉంటుంది అండ్ దిస్ అయామ్ స్టార్ట్స్ స్పిన్నింగ్ అయామ్ హస్బెండ్ హస్బెండ్ హస్బెండ్ ఎదుర్కొండ భార్య అయామ్ ఫాదర్ ఫాదర్ ఫాదర్ ఎదుర్కొండ సన్న ఎదురుకుండా ఉన్నవాడు సన్న అయిపోతాడు వీడు అయామ్ ఫాదర్ అనుకోబట్టి ది సో దిస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిన్ ఆఫ్ అయామ్ ఇది ఏదంతా ఇదంతా హై స్పిన్ వ్యవహారం ఇదంతా అయాం యొక్క స్పిన్ తప్ప ఇంకేమీ లేదు అయామ్ స్పిన్ చేయడం మానేసిందనుకోండి అయామ్ కేవలం అయాం వాట్ ఆర్ యూ అయామ్ వాట్ అయామ్ మోసెస్ అంటాడు ఫర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో మోసెస్ అంటాడు అయామ్ వాట్ అయామ్ అక్కడ ఒక జ్యోతి కనపడుతుంది మోసెస్కి కనపడితే వాట్ ఆర్ యూ అని అడుగుతాడు అయామ్ వాట్ అయామ్ అని చెప్తుంది ఆ జ్యోతి సంథింగ్ లైక్ దాట్ నేను అవన్నీ కంటస్థం చేసిన వాడిని కదా కదా ఊరికి ఎప్పుడో చదివిందని చెప్తున్నా సో అంటే అక్కడ ఆ జ్యోతి నాలెడ్జ్ ఈజ్ ఐయామ్ వాట్ అయామ్ దట్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఫాల్స్ ఐయామ్ వాట్ అయామ్ అంటే అర్థం అయామ్ అనే అర్థం అండి అయామ్ వాట్ అయామ్ అంటే అర్థం ఏంటి అయాం అనే కాబట్టి అయామ్ ఆ సద్బుద్ధి అయామ్ సద్బుద్ధి దట్ సత్ అది బుద్ధిని చిత్తు చేసేయండి దట్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అండ్ క్రియేట్స్ మన నిద్రలోకి వెళ్ళగానే అది రెవాల్యూషన్ ఆగిపోతే మళ్ళీ ఆగిపోతున్న సంసారం మళ్ళీ మొన్నటి క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఇదంతా కూడా అసత్ నవిద్యతే భావ విద్యతనే ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఏది ఉందని అనుకుంటారో అది మీ చేతిలో జారిపోతూ ఉంటుంది బాల్యంలో ఎలా ఉండేవారు ఉరకలు పరుగులు వేస్తూ ఉండేవారు ఏమైందా బాల్యం ఇవ్వను మధ్య వయస్సు ఇప్పుడు ఉన్నది మిగులుతుందా ఏమన్నా అంతే తర్వాత ఎప్పుడు పోతుంది బాల్యం ఎప్పుడు పోతుంది పదేళ్ళ తర్వాత పోతుందా పోదు అలా ఎప్పుడు పోతూనే ఉంటుంది ఎవరూ అలా వస్తూనే పోతూ ఉంటుంది ఎవరో ఎప్పుడు ప్రారంభమైంది పదిహేనో ఏట ప్రారంభమైంది అనుకోండి ఎప్పుడు పోయింది ఎప్పుడో పోయింది ముప్పై ఏట పోయింది అంటే అలా వస్తూనే పోతూ ఉంటుంది అంతే ఏడు వచ్చేప్పుడు ఒక ఏడాది యవనం పోయిందిగా అలాగనమాట కాబట్టి సద్బుద్ధి సచ్చిద్త్మతప్ప మిగిలిన సర్వము కూడా మిథ్యా కనపడేది తప్ప ఇంకేమీ లేదు తాత్మన అభావ అవిద్యమానత విద్య సర్వ్ర అవ్యభిచారా ఇతోచ మా సోయి దేహము దేహములతోటి సంబంధం ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ దేహానికి సంబంధించినవి చాలా ఉన్నాయి ఆల్ ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ అన్నీ దేహానికి సంబంధించి ఉంటాయి అండ్ ఫాదర్ అంటే బాడీస్ ఫాదర్ అని అర్థం సో అలాగే ప్రతిదానికి కూడా దేహానికి సంబంధించి ఉంటాయి తర్వాత ఇల్లు వాకిలి డబ్బు దశకం ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి వర్ణం మరొకటి అన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి సోషల్ స్టేటస్ ఫైనాన్షిల్ ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా దేహానికి సంబంధించి ఉంటాయి అవన్నీ కూడా మిథ్యా అని చెప్పడం అయినది కానీ సత్ అనేది ఆత్మ మీ స్వరూపం మీకు ఇందాక చూపించాను సద్బుద్ధికి విశేషణం జోడిస్తే విశేషం జోడిస్తే మారిపోతుంది కానీ విశేషణం లేక లేకపోతే అది విశేషణ అనే స్టేటస్ కూడా జారిపోయి కేవలం సద్రూపంగా మీ స్వరూపంగా మిగిలి ఉంటుంది ఆత్మ అది ఎప్పుడు వ్యభిచరించదు అది కాబట్టి దానికి అభావం ఉండదు అవిద్యమానత అభావ అంటే నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత సత్ అంటే ఆత్మే ఆత్మకి అభావం అనేది అంటే అవిద్యమానత లేకుండా పోవటం అనేది ఉండదు ఎందుకంటే సర్వత్ర అవ్యభిచారాత్ పైన చూపించిన విధంగా అన్ని సందర్భాల్లోనూ వ్యభిచరించకుండగా మిగిలిది అది ఇది అవోచామా అని విషయంగా మీకు స్పష్టంగా చెప్పి ఉన్నాము అర్థమైందండి ఈ ప్రసంగం ఏం ఆత్మానాత్మనో సదసతో ఉభయోరపీ దృష్ట ఉపలబ్ధ అంత నిర్ణయ ఉభయరీ దృష్టోంతః రెండింటికి ఉభయరీ రెండింటికి కూడా ఏమిటా రెండు ఆత్మా అనాత్మా సత్ అసత్ పైన చెప్పారు కదా సత్ అసత్ సత్ అసత్లో ఘటం అసత్ సత్ ఆత్మ అది మీరు చూశారు కదా ఏమంటే ఘటం అసత్ అన్నామంటే మొత్తం జగత్తంతని కూడా చాప కిందకి తోసేసేమని అర్థం అంతే మీరు ఏమైనా పట్టుకుంటే ఘటన దగ్గర పట్టుకోండి అంతే మీరు ఘటం దగ్గర జారి మీరు జారిపోయారంటే ఇంకా ఏమీ మిగలదు అంతే కదా ఇంది దేహాదేహే సకారణస్య దేహం లేదు ఇంద్రియాలు లేవు బంధాలు లేవు ఏమీ లేవు అన్నీ పోయాయింది ఎందుకంటే ఘటం అంత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్న ఘటన ఎప్పుడైతే అసత్ అని త్రోసిపుచ్చేసారో ఇంకేం మిగుతుంది జగత్తు పోతుంది ఇంకా టైమ్ స్కేల్ డిఫరెన్స్ తప్పిస్తే ఇంతకీ మన లైఫ్ ఎంత కనుక టైమ్ స్కేల్ సూర్యుడు లైఫ్ ఎంత ఉంటే మీకు మన లైఫ్ ఎంత లైఫ్ ఎనివే కాబట్టి ఆత్మ అన్నది సత్ అనాత్మ ఈజ్ అసత్ ఘటం అంటే అనాత్మ ఎంటైర్ జగత్ ఈజ్ అనాత్మ కాబట్టి ఈ సత్తికి అసత్తికి రెండింటికి దృష్ట అంటే ఉపలబ్ధ దృష్ట అంటే తెలియబడును తెలియబడినది దృష్ట అంటే చూడడం అంటే కంటితో చూసిదేం కాదుగా దృశ్య ధాతువుకి తెలుసుకోవడం అర్థం దృషిర్ ప్రేక్షణ దృషిర్ ఎక్కడొచ్చినా తెలుసుకునటానికి అర్థం ఉపలబ్ధ తెలియబడినది ఏమిటి తెలియబడినది అంత అంటే నిర్ణయ నిశ్చయము ఈ రెండింటి యొక్క నిర్ణయము మన చేత తెలియబడినది ఎవళ్ళకి తెలుస్తుందో కూడా చెప్తారు ఉభయోరపు దృష్టి అంత స్వనయోస్తత్వదర్శిభి తత్వదర్శును తెలుసుకుంటారు సరే తెలియబడినది ఏమిటా నిర్ణయం చెప్తున్నారు సత్ సదేవా అసత్ అసదేవా ఇది అనయో యథోక్తత్వదర్శిభి ఎవళ్ళ చేత దర్శించబడినది తత్వదర్శి తత్వదర్శుల చేత అదేమిటో చెప్తారు నిర్ణయం దర్శించబడింది తెలియబడింది ఏమిటా నిర్ణయం సత్ సతే అసత్ అసతే సత్ ఎన్నప్పుడు అసత్తు కాదు అసత్ ఎప్పటికీ సత్తు కాదు అంటే ఘట బుద్ధి ఎప్పటికీ సత్తు కాదు సద్బుద్ధి ఎప్పటికీ వ్యభిచరించలేదు కాబట్టి ఇప్పుడు జగత్తు అసత్ ఆత్మ ఇప్పుడు జగత్తు మిథ్యా అంటే కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్న జగత్తును వీడు కాదని ఎక్కడో కూర్చున్న దేవుడినేమో వీడు పట్టుకుంటున్నాడో అనుకుంటారు పొరపాటుదే మీకు మిథ్యా సత్యని నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఆత్మని విడిచిపెట్టదా ఆత్మయే దేవుడు కూడా చెప్తారు సరే కాబట్టి ఈ ఆత్మకి అనాత్మకి ఉండే నిర్ణయాన్ని యథోక్తయోహ అనయోహ పైన చెప్పిన విధంగా ఈ రెండింటికి ఉండేటువంటి నిర్ణయాన్ని తత్వదర్శులు స్పష్టంగా దర్శిస్తున్నారు అయితే తత్వదర్శులు అంటే ఏమిటో చెప్తున్నారు తది సర్వనామా సర్వబ్రహ్మా తస్నామ తద్ది తద్భావస్తత్వం బ్రహ్మణోయాత్మ్యం తద్ద్రు శీలం యాం తే తత్వదర్శిన తై తత్వదర్శిభి చాలా చక్కటి నిర్వచనం తత్వదర్శి అనే పదానికి ఇంకెంతకంటే ఎక్కడా బాగా నిలబడదు తే సర్వనామా ఆ పేరు ఎలా చూడండి సర్వనామా ప్రో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి ప్రొనౌన్ ఈవెన్ దట్ ఈజ్ సిగ్నిఫికెంట్ ప్రొనౌన్ కూడా సిగ్నిఫికెంట్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు ప్రోవిటమిన్ అని ఉంది ప్రో విటమిన్ అంటే అర్థమేటి ఇట్ ఈజ్ నాట్ విటమిన్ బట్ ఇట్ బికమ్స్ విటమిన్ అది వేసుకుంటే విటమిన్ అయిపోతుంది ఇప్పుడు క్యారెట్ తిన్నారనుకోండి క్యారెట్లో ప్రో విటమిన్ ఏ ఉంటుంది క్యారోటీన్ అని పేరు దానికి క్యారెట్ నుంచి వచ్చింది కాబట్టి క్యారోటీన్ ఆల్ఫా క్యారోటీన్ వీటా క్యారోటీన్ అని సో క్యారెట్లో ప్రోవిటమిన్ క్యారోటీన్ ఉంటుంది క్యారెట్ తింటే ఆ క్యారోటీన్ బ్రేక్ అవుతుంది రెండు ముక్కలు అవుతుంది అదే విటమిన్ ఏ కాబట్టి లో విటమిన్ క్యారెట్లో విటమిన్ ఏ లేదు ప్రో విటమిన్ ఉంది అలాగే సర్వనామ ప్రో నౌన్ ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ దే ప్రో టు ఎవ్రీ నౌన్ అంటే ఇట్ కెన్ బికమ్ ఎనీ నౌ అలాగే దట్ దట్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ అనమాట యా యా ఇన్ ప్లేస్ ఆఫ్ జస్ట్ ప్రేయర్ టు ది నౌ ప్రో విటమిన్ దగ్గర అయితే జస్ట్ ప్రేయర్ టు ది విటమిన్ అని అలా పెట్టారు ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నేలండి ఇన్ ప్లేస్ ఆఫ్ విటమిన్నే ఓకే సో ప్రో ప్రో that దట్ దట్ ఈజ్ ఏ ప్రో నౌన్ సో నౌన్ బుక్ that book, man noun మ్యాన్ నౌన్ అనుకోండి దట్ మ్యాన్ ఉమన్ నౌన్ అనుకోండి దట్ ఉమన్ సో దట్ ఈజ్ ఎవ్రీథింగ్ సర్వనామా తది సర్వనామా ఓకే ఇట్ ఈస్ ది నేమ్ ఫర్ ఎవ్రీథింగ్ తది ఇప్పుడు మీరు ఇదే జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళారనుకోండి జ్యువెలర్స్ షాప్ జ్యువెలర్స్ షాప్లోకి వెళ్ళి అక్కడ దట్ అని అన్నారు అనుకోండి ఆ దట్ ఏమిటో అవుతుంది బంగారం అవుతుంది అంతే కదండి దట్ అంటే బంగారం దట్ బంగారం దట్ బంగారం దట్ బంగారం ఇప్పుడు అంటే సర్వం ఇస్ గోల్డ్ అని అంతే అలా అనొచ్చు కదా అలాగే ఈ జగత్తులో సర్వం ఇజ్ బ్రహ్మ సర్వంచ బ్రహ్మ ఎందుకని సర్వం గోల్డ్ అని ఎలా అన్నారు ఇప్పుడు బంగారం షాప్లో జ్యువెలర్స్ షాప్లో వెళ్ళి సర్వం బంగారు గోల్డ్ అని ఎలా అన్నారు దట్ గోల్డ్ దట్ గోల్డ్ దట్ గోల్డ్ అని ఎలా అనగలిగారు ఎలా బికాస్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గోల్డ్ అంతే కదా కారణం కంటే కార్యం భిన్నంగా ఉండలేదు ఎవ్రీథింగ్కి ఈ ఇదంతా కార్యము ఈ కార్యమునకంతకీ కారణం బంగారం కాబట్టి ఊరికే కార్యం కార్యం అనుకోవడమే కానీ అక్కడ ఉన్నది కారణమే ఎందుకంటే కార్యం కారణం కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు అదేవిధంగా ఈ జగత్తంతా పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది ఈశ్వరుడే జగత్ రూపంగా ప్రకటన అయ్యాడు సో సాలిపురుగే రూపంగా ప్రకటమైంది కాబట్టి శాలెగూడులో ఏ అంశాన్ని చూసినా అది సాలిపురుగే అది అదేవిధంగా ఈ జగత్తులో ఏ పార్ట్ చూసినా అణువైనా సరే మహత్త సరే చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా బ్రహ్మయే కాబట్టి దట్టని మీరు ఏది చూపించినా బ్రహ్మ సర్వంచ బ్రహ్మ దట్ రిఫర్స్ టు సర్వ అంటే సర్వంచ బ్రహ్మ కాబట్టి దట్ ఏమిటి సర్వనామ అవునండి సర్వమేమిటి బ్రహ్మ కాబట్టి దట్ ఏమిటి అవుతుంది బ్రహ్మనామ అవుతుంది తస్యనామ తత్ తత్ తస్య బ్రహ్మణ నామ అంచేతనే తత్వమసి ఎప్పుడు వేదాంతంలో రెండు సర్వనామాలు ఉన్నాయి ఇదం అంటే జగత్ ఇంక వేరే జగత్ అని పెట్టక్కర్లేదు ఇదం అంటే జగత్ ఈశావాస్యం ఇదం సర్వం ఇంకా తర్వాత వచ్చేది వస్తుంది చాలు అంతవరకు చాలు దానికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇదం ఈస్ జగత్ దట్ ఈస్ బ్రహ్మన్ దట్ ఈస్ బ్రహ్మన్ దట్ సార్ కాబట్టి తత్ అన్నది బ్రహ్మ యొక్క నామ బ్రహ్మ అంటే రియాలిటీ అని అర్థం ది సుప్రీం రియాలిటీ ఫ్రమ్ విచ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఆరిజినేటెడ్ దట్ ఈస్ ది బ్రహ్మ దానికి పేరు ఏం పెడతారండి బ్రహ్మకి పేరు ఏం పెడతారండి బ్రహ్మ దట్ అని పేరు పెడతారు దీన్ని మాండూక్యంలో కొంత విచారం వస్తుంది అది దానికి బ్రహ్మ అనే పేరు మాత్రం ఎలా పెడతారు ఆత్మ పేరు మాత్రమే ఎలా పెడతారు ఇవన్నీ మాండూక్యం దగ్గర చెప్తాను సో ప్రస్తుతానికి తత్ ఇస్ ఇప్పుడు తత్ తత్వా అంటే భావార్థంలో తత్వాస్తుంది తస్య భావ తత్వం తద్భావ అంటే తస్య భావ తత్వం ఇప్పుడు భావ అంటే స్టేటస్ ఏమంటే చూడండి ఇది ఎలాగంటే డ్రై వన్ హూ డ్రైవ్స్ ఏమిటి అవుతాడు డ్రైవర్ అవుతాడు ఏమండి వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ది డ్రైవర్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఐఎన్జి వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ కుక్ కుకింగ్ వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ టీచర్ టీచింగ్ ఆ ఇంగ్ ఎలా వచ్చిందో సంస్కృతంలో తత్వా వస్తుంది వాట్ ఈస్ ది స్టే స్టేటస్ ఆఫ్ తత్ తత్వం అంటే తత్వం అంటే బీయింగ్ దట్ అనర్థం అది ఐ ఉండుట తత్వం సో తత్వం అది అయి అంటే దాని యథార్థ స్వరూపము అని అర్థం ఇప్పుడు మీరు ఏదో మరొకటి అయ్యారనుకోండి అది ఆరోపం సూపర్ ఇంపోజిషన్ మీరు మరోటి ఏది కాకుండా మీరు మీరుగా ఉన్నారనుకోండి మీరు మీరుగా ఉన్నారు అయాం వాట్ అయాం అంటే అర్థమేమిటి నా నా యథార్థ స్వరూపంలో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగులేను బాగున్నాను ఇవన్నీ ఆరోపణ బాగులేను అని ఒకసారి అన్నాం కనుక బాగున్నాను అని ఇంకోసారి అనాల్సి వచ్చింది అవి ఏమీ వద్దు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంటే ఇటు బాగున్నాను అని యాడ్ చేయొద్దు అటు బాగులేను అని యాడ్ చేయొద్దు ఎందుకంటే ఒకటి యాడ్ చేస్తే అది మళ్ళీ పోతూ ఉంటుంది నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను దాన్నే యథా యాథాత్మ్యం అంటారు యథా ఆత్మా తస్య భావ యాథాత్మ్యం నేను ఎలా ఉన్నాను ఆత్మ అంటే తాను నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను సో తత్వం అంటే బ్రహ్మణ యాథాత్మ్యం అంటే పరబ్రహ్మ యొక్క యథార్థస్వరూపము అదేమిటో తెలుసున అఖండ సత్ అఖండమైన సత్తే ఆ యాథాత్మ్యం సో దానికి తత్వం అని పేరు ఇప్పుడు తత్వదర్శిభి తత్ ద్రష్ం శీలం యశాంతే దర్శిన్లో ఆ ఇన్ అనేది శీలార్థంలో వచ్చినటువంటి ఇన్ దానికి ఏదో ఉంది శీలార్థే నినిహి అనేదో ఉంది నినిహి ఆ నినిహిలో నా పోతుంది ఈ ఇన్ మిగులుతుంది సంథింగ్ లైక్ దాట్ చూస్తాం మనం వ్యాకరణంలో కాబట్టి దర్శించే స్వభావము కలవాడు ఎప్పుడో వారానికి వస్తారో నెలకొస్తారో దర్శిస్తే దాన్ని స్వభావం అని అందరం నిరంతరంగా దర్శ సహజంగా ఇప్పుడు వాడు ఏ దుఃఖించే స్వభావము కలవాడు దుఃఖిన్ సుఖించే సుఖిన్ అంటే అది ఇట్ బికమ్స్ ఏ రొటీన్ అనమాట కంటిన్యూస్గా అలా దుఃఖిస్తూ ఉండడం మనుషులు అలాగే ఏదో ఇప్పుడు ఎవరిని మీరు టచ్ చేసినా ఈ కొంచెం ఈ టెన్షన్లో ఇవేవి పడుతూ ఉంటారు డబ్బున్నవాడు అంతే డబ్బు లేనివాడు అంతే ఇంట్లో పెద్ద తేడా ఏమైంది కాబట్టి ద దర్శిన్ తత్వదర్శిన్ ద్రష్ం శీలం యశాంతే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని జగత్ అంతా కూడా పరబ్రహ్మరూపమే ఆ ఉనికి ఆ సత్తే ఈ జగత్ రూపంగా ఉన్నది అంటే ఘటహాస్తి అంటే ఆస్తి బ్రహ్మ ఘటనామరూపం నెక్లస్ ఈజ్ అన్నారండి మీరు ఇది చెప్పండి నాకు నెక్లస్ ఈజ్ అని ఉంది అవునండి ఆ నెక్లస్ ఈజ్ అనే వాక్యంలో ఆ దేంది గోల్డ్ ఏమండే న్యాయంగా చెప్పాలంటే మన క్లాసు విన్న తర్వాత ఏమని చెప్తాడు నెక్లెస్ ఈజ్ అంటాడా గోల్డ్ ఈజ్ అంటాడా గోల్డ్ ఈజ్ మరి నెక్లెస్ మాట ఏమిటండేవాళ్ళని అడిగితే ఏమని చెప్తాడు నెక్లెస్ అపియర్స్ అంటాడు నేను ఇంకో రకంగా చెప్తా గోల్డ్ ఈజ్ అండ్ వాట్ యూ మేక్అట్ అఫ్ ఇట్ ఈజ్ నెక్లెస్ ఇది ఎలాగంటే రోప్ ఈజ్ అండ్ వాట్ యు మేక్అవుట్ అఫిట్ ఈజ్ సర్పెంట్ త్రాడు ఉన్నది కానీ దాంట్లో నీ తెలుగుదాటలన్నీ ఉపయోగించి నువ్వు దర్శించేది ఏమిటి పాము అలాగే బంగారము ఉన్నది నీవు చూచేది నెక్లెస్ ఈశ్వరుడు ఉన్నాడు అండ్ వాట్ యు మేక్ అవుట్ అఫిట్ ఈజ్ జగ్ What is, is, what you make out of it, is the world. And we make a jagat out of it. And suffer. So That's how it is. In the world, in the world, in the world, in the world, in the world, in the world, in the world, in the world. In the world, in the world, ఉన్నవవి వెలుతురు వెలు వెలుగునీడలనేదో వెలుగునీడలు అలా నచ్చా వెలుగునీడలు అవి ఉన్నాయి గదిలో రాత్రిపూట వెలుగునీడలు ఉన్నాయి మీరు లేచిన వెంటనే భయం వేస్తుంది ఈ వెలుగునీడలకి భయం ఎందుకు వేయాలండి వెలుగు వెలుగు నీడ నీడే కానీ మీరు వెలుగునీడలు చూడరు మీరు ఏవేమో భావన చేస్తారు మీరు ఏవేమో చూస్తారు చూస్తూ ఉంటే భావన చేస్తారని దానికి భయపడతారు కాబట్టి అలాగే పావు త్రాడు ఉన్నది మీరు పాము చూస్తారు కాబట్టి త్రాడులో పామే ఎందుకు చూడాలి చెప్పండి అసలు నాకు ఇది చెప్పండి మీరు త్రాడులో పామే ఎందుకు చూడాలి షేప్ని బట్టి ఓకే ఇప్పుడు ఆ త్రాడు మాలని కూడా పోలి ఉండొచ్చు కదా ఎందుకంటే వీడు భయస్వభావం గలవాడు కనుక పాము చూస్తుంది భయస్వభావం ఉండడం చేత పాము చూస్తుంది కాబట్టి పాము చూడడానికి హేతువు భయం తర్వాత ముచ్చి బంగారం ముచ్చిప్పు చిప్పలో వెండి చూస్తాడు ఏం వెండే ఎందుకు చూడాలి పోనీ మరొకటి చూడొచ్చు కదా ఎందుకు చూస్తాడు అంటారు లోభం ఇది లోభం ఇప్పుడు మీకు ఈ ఈ సీసాల మూతలను తిరగేస్తే అది రూపాయి కాసులాగే కలపడుతుంది కాదా రూపాయి ఎందుకు కలపడాలి రూపాయి కాసు మూతలా ఎందుకు కలపడకూడదు శ్రీసాబోదర ఉపయోగకు కనపడాలి అంటే లోభమే కారణం అది కాబట్టి మీరు జగత్తును చూస్తున్నారంటే అది మనం జగత్తుని మనం తెలివితేటలతో చూస్తున్నాం అంచేతనే ఒక ఒక సమస్యని ఒకడు భావన చేస్తూ ఉంటాడు మహాత్ముడికి అది సమస్యలా కనపడినా కనపడదు దీంట్లో సమస్యే ఉంది ఇప్పుడు ఒక ఆయన నాతో ఉన్నారు మా అన్నయ్య నా ఆస్తిలో కొంత పుచ్చేసుకున్నాడు అని పాపం దుఃఖిస్తున్నారు ఎంత పుచ్చుకున్నాడు ఆ మొత్తం ఎంత ఆయన పుచ్చుకున్నది ఎంత అంటే మొత్తం ఇరవై రెండు లక్షలండి నాకు పదకొండు ఆయనకు పదకొండు రావాలి కానీ మా అన్నయ్య మోసం చేసి పన్నెండు తీసుకుని నాకు ఫలిచ్చాడు అని పాపం ఆయన దుఃఖిస్తున్నాడు నేను నా నంటూ దుఃఖించాల్సిందేముందండి సంతోషించాల్సిన విషయమే అంటే ఆయన నాడు సంతోషించాల్సిందేముందండి అని ఆయన అంటే నేను నన్ను దుఃఖించాల్సిందేం లేదు పొందండి పెద్ద అయినా తీసుకుంటే తీసుకున్నాడు you bless him and keep quite padh rakshan tonte ipudu 10 inkō laksha chchi jayainaithe nuu emu uddharisthao 10 lakshane nuu enjoy chey kabatte manushulu 1000 ki 10000 ki laksha ki ila ilaa ugislaadutoo untaru adi kevalam adhyanam cheptadi ee laksham vinnem uddharinchadu let me tell you very frankly aa satyam teliyadanu kontha time podutundi anyway so the point is what you make out of his jagat వాట్ ఈజ్ ఈజ్ బ్రహ్మ అంచేతలే మహాత్ములకి అంతటా ఈశ్వరుడు కనపడతాడు మహాత్మునికి అంతటా ఈశ్వరుడు కనపడతాడు చెప్పులు పాలిష్ చేసేవాడికి అంతటా బూట్లు పాలిష్ చేయదగ్గ బూట్లు కనపడతాయి చెప్పు అంతరిక్షంలో తిరుగుతున్న గ్రద్దకి కింద నేల మీద కుళ్ళిపోయినటువంటి ఎలక యొక్క మృతదేహం కనపడుతుందండి ఇంకేం కనపడతాం కాబట్టి What what what you make out of is, is is, is Jagat, is, is Brahman, వాట్ యూ మేక్ ఔట్ ఆఫ్ వాట్ ఈజ్ ఈస్ జగత్ వాట్ ఈజ్ ఈజ్ బ్రహ్మ ద్యవస్థ ఆ సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళే తత్వదర్శి మీ shito దృష్టిమాశ్రిత్య శోకం మోహంచహిత niyata నియత రూపా వికారయం అసన్నేవ మరీచిజలవత్ మిథ్యా అవభాసతే మనసి నిశ్చిత్యితిక్షస్వ ఇభిప్రాయ బంగారం లాంటి వాక్యం ఎందుకంటే ఆ ఆ శ్లోకం చాలా సిద్ధాంత రూపంగా ఉన్నది సిద్ధాంత ఉపనిషత్తు కదా మరి టూ ముచ్చపు సిద్ధాంతం అయిపోతే జీవితానికి దానికి కనెక్షన్ లేకుండా అయిపోతుంది అంచేతనే ఆయన పాపం పని కట్టుకుని ఆ శ్లోకం యొక్క లక్షణం అలా ఉంది కదా పని కట్టుకుని దాని జీవితంతో ముడిపెడుతున్నారు స్వామపి నీవు కూడా తత్వదర్శులు అలా చూస్తారని ఎందుకు ఆ ఇన్ఫర్మేషను అంటే నీవు కూడా తత్వదర్శిలాగా బిహేవ్ చేయమనే సో ఎందుకంటే అలా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు భయం పెట్టుకోకు అని అన్నారు భయం వద్దు అభయంగా ఉండు నిర్భయంగా ఉండు అన్నారు నిర్భయంగా ఉండడం అన్నాడు వీడు నిర్భయంగా ఉండు అని అలా నిర్భయంగా ఉండడం అన్నాడు నేను చెప్పాను అలాగ ఒకతనికి నువ్వు భయమేం పెట్టుకోక దేయాలు లేవు భూతాలు లేవు నువ్వు అనవసరంగా కంగారు పడుకో నిర్భయంగా ఉండు అని చెప్పాను ఏమంటే స్వామీజీ నిర్భయంగా ఉండడం ఎలాగా అని అడిగాడు ఇప్పుడు ఇంకేం చెప్తాం అయినా చెప్పాను నేను ఏమని అంటే చూడు నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ పరిస్థితిలో నిర్భయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు రాత్రి పన్నెండింటికి తెలివచ్చింది ఒంటరిగా ఉన్నాడు వాడు నిర్భయుడు వాడు ఏం చేస్తాడు అప్పుడు చక్కగా లేచి ఇటు ఇటు చూసే గ్లాసులు మంచినీళ్ళు తాగి హాయిగా వెళ్ళి కొడుకుని తిరుగుతాడు అంతేనా వాడు చేసేది యూ డూ దాట్ ఓకే బట్ నాకు భయం ఉంది కదా అంటే యూ ట్రై టు డూ దాట్ యూ ట్రై టు డూ దాట్ యు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ అది ఫిలాసఫీ నిర్భయం ఒక్కసారి గుర్తు చేసుకో నిర్భయంగా ఉన్నవాడైతే ఏం చేస్తాడు పక్క గదిలో పిశాచం ఉంది నిర్భయంగా ఉన్నవాడు అయితే ఏం చేస్తాడు తక్కువని నడిచి వెళ్తాడు నువ్వు కూడా నడిచి వెళ్ళు ఏమేమి అవుతుంది బితుకు బితుకుమంటూనే నడిచి వెళ్ళు ఏమీ అవదు తెలిసిపోయా పోయిందా భయం ఇంకా ఉందా సో చలి వేస్తోంది చలి వేస్తోందంటే మరి ఎలాగంటే చలిపోవాలంటే ఏం చేయాలి చలిపోయిన వాడు ఏం చేస్తాడు టక్కుమని వెళ్ళి మునిగి స్నానం చేసి నువ్వు కూడా ఆ చేయి చలిపోతుంది కాబట్టి యు ఫేక్ ఇట్ ఇల్ యు మేక్ ఇట్ తత్వదర్శీలు ఇలా చూస్తారు పరబ్రహ్మం చూస్తారు అంటే దానివల్ల మనకేమిటి ఉపయోగం అంటే యూ ట్రై టు బిహేవ్ యాజ్ ఇఫ్ యు అర్ ఏ తత్వదర్శి కాబట్టి తత్వదర్శి నాన్ దృష్టి మాశ్రయిత్యా వాళ్ళ దృష్టిని నువ్వు ఆశ్రయించు నీవు అతత్వదర్శి దృష్టి పెట్టుకోకు తత్వదర్శి దృష్టి పెట్టుకో ఇప్పుడు ఒక ఆయన నాతోటన్నారు మెస్టర్ మీరు నా దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నారన్నారు నేనన్నారు వెయ్యి రూపాయలు తీసుకున్నానా ఐదు వందలు తీసుకున్నానేమో అన్నా కాదండి వెయ్యి రూపాయలు అన్నా ఓ అలాగే అని వెయ్యి రూపాయలు ఇచ్చేసా వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే చూడండి it doesn't matter 500 or 1000 doesn't matter i know that it is only 500 but anyway he he he forgot it let us hope so let me hope that he really forgot it so it is okay doesn't matter 500 bodulu nenu nenu na jeblo undalsina vaad jeblo undu ipudu 500 bodulu 1000 bodulu 500 undu anukondi nenu oka cup coffee tagalanukondi what difference it makes what difference it makes it makes no difference kani manushi ee satyanni telusukonadu ఐదు వందలు ఉంది కాబట్టి యాభై కప్పులు కఫీ తాగుతానా నేను ఒక కప్పు తాగుతాను ఒక కప్పే తాగుతాను వెయ్యి ఉంటే ఒక కప్పే తాగుతా జానుడి పొట్టకి మీరు ఎంత భోజనం చేస్తారండి మీ దగ్గర పది లక్షలున్నా వంద లక్షలున్నా మీరు తినేది ఎంత అంత అన్నం అన్నాద్యమని వస్తుంది అంత అన్నం తిని మీరు అది అరిగించుకుంటే మీరు కృతార్థులే కాబట్టి ఐ నో దిస్ ట్రూత్ ఐ కెన్ సీ దట్ దేర్ ఐ గివ్ ఇట్ టేక్ ఇట్ హ్యావ్ ఇట్ డెంట్ మేక్ అని డిఫరెన్స్ సో I I ఐ ఐ ఫేక్ ఇట్ ఐ మేక్ ఇట్ అంటే అలా ఫేక్ చేస్తూ ఉంటే ఈ బిహేవ్ లైక్ ఏ తత్వదర్శి ఈవెన్షువల్లీ బికమే తత్వదర్శి కాబట్టి అలా అవ్వాలి తత్వదర్శి ఇంకా మరి దానికి మరో ఉపాయం లేదు దాన్నే అభ్యాసము ఉంటాను కాబట్టి తత్వదర్శుల యొక్క దృష్టిని నీవు ఆశ్రయించు శోక మోహాలను విడిచిపెట్టు మోహమేమిటి మోహం ఏమిటి శోకమేమిటో చెప్పుకుంటారా మోహం ఏమిటంటే ఈ జగత్తులో ఉన్నవన్నీ satyamu, వేదార్థము ఇవన్నీ నాకుంటేనే nenu కృతార్థుణ్ణి ఇవి లేకపోతే నేను అయోగ్యున్ని ఇది మోహం శోకం ఏమిటంటే నీవు అనుకున్నట్టుగా జగత్ ఎప్పుడూ బిహేవ్ చేయదు కాబట్టి నీవు ఉండాలనుకున్నవి పోతాయి నీకు అక్కర్లేదు అనుకున్నవి ఉంటాయి పంటి నెక్లెస్ పోయింది పంటి నొప్పి మిగిలింది దట్ ఈజ్ సంథింగ్ లైక్ దాట్ ఉండాలనుకున్నది పోతుంది అక్కర్లేదు అనుకున్నది ఉంటుంది కాబట్టి దానివల్ల షోకం ఉంటుంది ఇది మోహము అది శోకము ఈ రెండింటినీ కూడా పక్క మరి ఏమన్నా ఇలాగ ఫిలాసఫీ చెప్పేసరికి అయిపోయింది మరి ద్వంద్వాలు ఉన్నాయా లేదా ద్వంద్వాలు ఉన్నాయి కదా అనుభవంలో ఏ ద్వంద్వాలు శీతోష్ణాదని ద్వంద్వాలి ఈ ద్వంద్వాలు నియత అనియత రూపాన్ని అంటే ఒకప్పుడు నియతంగా ఇప్పుడు శీతము నియతంగా దుఃఖాన్ని ఇస్తుంది ఉష్ణము నియతంగా సుఖాన్ని ఇస్తుంది ఎప్పుడు శీతాకాలంలో వేసవకాలం వచ్చేప్పటికేమవుతుంది రివర్స్ అవుతుంది ఏ ఉష్ణము శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చిందో ఆ ఉష్ణం వేసం కాలంలో దుఃఖం ఇస్తుంది కాబట్టి ఇది ఒకప్పుడు నియతము ఇంకోప్పుడు అనియతము అంటే దీనికి యథమి ఏది చెప్పలేరు ఇప్పుడు మీకోసంగా చెప్తా ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు నేను ప్రేమించిన వ్యక్తి మరణించాడు నిన్న మరణించాడు ఈవేళ ఆ వ్యక్తిని స్మరిస్తే ఏమొస్తుంది దుఃఖం వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత స్మరిస్తే ఏమొస్తుంది పెద్ద ఏమీ అనిపించదు పదేళ్ల తర్వాత స్మరిస్తే ఏమొస్తుందో తెలిసిన సుఖం వస్తుంది చిరునవ్వు వస్తుంది అగోవారు మా వారు ఫలానా తేదీని పోయారు ఆయన చాలా గొప్పవారు అని ఆయన్ని స్మరించి ఇంత చేత అంతా మొహం చేసుకుని నవ్వుతూ చూపిస్తాడు నిజంగా కాబట్టి నియతానియత రూపాన్ని ఇవి ఇది ఖచ్చితంగా ఈ ఘటన ఈ వ్యక్తిని స్మరించినప్పుడు అలా సుఖమే వస్తుందని మీరు అనుకోద్దు ఇప్పుడు ఒకడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం నెగ్గింది అనగానే సుఖం కలుగుతుంది వాడు కాంగ్రెస్లో చేరాడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అలాగే నియతానియత రూపాన్ని ఇవి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయని ఏమీ లేదు కాబట్టి కాఫీ కాఫీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ అర్ధరాత్రి మేము నిద్రపోతుంటే గురుపెట్టి నిద్రపోతుంటే లేపి కాఫీ ఇస్తే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ కాబట్టి నియతానియత రూపాన్ని విస్థి వీటిలో ఏది స్థిరత్వం లేదు అయితే మరి ఎలాగో వీటిని ఏం చేయాలి ద్వంద్వ సో తితిక్షస్వ తితిక్షస్వ భారత అని చెప్పి దానికి పోషకంగా ఈ జగన్ మిథ్యాసత్యం మీమాంస చేశారు తితిక్షస్వాన్ని ఉంది ఎదరా నీవు సహించుకో ఎలా సహించాలో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు ఎలా సహించాలో అయం వికారహ అసన్ ఈ దుఃఖం ఉన్నదే ఇదో వికారం కాలంలో వికారం వచ్చింది ఇప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు మూసేశారు మూసేసారు వాళ్ళు అయితే ఏదో అయింది ఏమో మన షేర్స్ ఏవో కొంచెం దెబ్బతిన్నాయి ఇదో వికారం ఈ షేర్స్ అంటే ఇలాగే ఉంటుంది ఇవాళ తగ్గింది రెండేళ్ళు పోతే మళ్ళీ పెరుగుతుంది ఒకప్పుడు పెరిగింది ఏడాది పోతే పోతుంది తగ్గుతుంది ఇది వికారం ఇది మోడిఫై అయ్యేటువంటిదే ఫైనల్లీ ఇన్ ఎనీ కేస్ అది అసన్నే ఆత్మీయ సత్యం కానీ ఇదంతా మిథ్యే ఇది మరీచి జలవతో మిథ్యా ఇది మరీచి జలము అంటే ఎండమావులు ఎండలో మావంటే నీరు ఎండలో మావు కనపడుతుంది నీరు కనపడుతుంది ఈ ఎండమావుల వలె ఇది కనబడేదే కానీ సత్యం ఎలాగా కాదు మిథ్యా అవభాసతే అంటే దో ఇట్ ఈస్ నాట్ దేన్ ఇట్ ఈస్ అపియరింగ్ స్వామి అఖండానందజీ ఎంటోండి జగత్ నా హోతే హుయేభి భాస్ రహాహయ్ అని అంటుంది జగత్తు లే నిజానికి లేకున్నాను కనబడుతోంది నెక్లెస్ లేకున్నా కనబడుతుందా లేదా అలాగనమాట సో నా హోతే హు ఏభి భాస్ అని నువ్వు మనసు నిశ్చిత్య అని నువ్వు మనసులో అనుకో అలాగా అలా అభినయం ఆ వాక్యం గండస్థం చేసుకో అలా మనస్సులో అనుకో అలా అభినయం చేసుకో అలా అలా గుర్తు చేసుకో యూ గివ్ ఎ లెక్చర్ టు యువర్ సెల్ఫ్ తిటి క్షస్వా సహించేయడం అంటే ఏమిటంటే యు యూ జస్ట్ యూ రీటౌట్ అంటే ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవద్దు అలా తలపోటు వచ్చినప్పుడు అలా ట్యాబ్లెట్లు వేసుకుంటే స్టొమక్ అంతా పాడైపోతుంది తర్వాత కడుపు నొప్పికి మందు వేసుకోవాల్సి ఉంది ఆ ప్రాబ్లం వస్తుంది అలసరదని ఇదని అదని కాబట్టి అదో మందు మొదలట జస్ట్ యూ జస్ట్ బే రీట్ అవుట్ బే రీటౌట్ అంటే అలాగే దాన్ని సహించేస్తుంటే అవతలకి పోతుంది ఒకవేళ నిజంగా పోలేదనుకోండి అమృతాన్ని నన్ను రాసుకోవచ్చు అప్పటికీ పోలేదనుకోండి ట్యాబ్లెట్ ఉండనే ఉంది దాని గురించి ఏం చింతలేదు అలాగంటే ఆ తిత్యక్ష ఉన్నట్లయితే పది ట్యాబ్లెట్లు వేసుకునే చోట ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు సరపడి ఇట్ వర్క్స్ ఆల్సో లేకపోతే శారీడాన్ రెండు ట్యాబ్లెట్ వేసుకోమన్నట్టు రెండు ఎందుకు ఒక్కటెందుకు పనికిరాదు రెండు రెండు వేసుకో వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అవుట్ చీటింగ్ ఇట్ ఈస్ వై యూ షుడ్ హ్యావ్ టూ ట్యాబ్లెట్స్ వై నాట్ వన్ అంటే డోస్ చాలదనా డోసు చాలకపోతే మేక్ ఇట్ ఏ సింగిల్ డోస్ డోసుని డిటర్మించే 500 milligrams, 250 milligrams, there is ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్సా టూ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ దేర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ డిటర్మినింగ్ ది డోసేజ్ అండ్ సో ఈ ఫిక్స్ ది డోసేజ్ is ట్యాబ్లెట్స్ అంటే వీడికి రెండు అలవాటు చేస్తే రెండు వేసుకుంటూ ఉంటాం ఇదంతా మార్కెటింగ్ మిటీస్ దాంట్లో సైన్స్ ఏం లేదు ఎనీవే సో endure అభిప్రాయ కాబట్టి కేవలము ఇండ్యూర్ చేయి ఇండ్యూర్ చేస్తే ఏమిటవుతుందో తెలుసునండి మీరు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి సుఖం దుఃఖం వచ్చిందనుకోండి దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది ఆత్మనుంచి చ్యుతులైపోతారు దాన్ని ఎండ్యూర్ చేస్తే అది చ్యుతమైపోయి సద్రూపంగా మీరు మిగిలి ఉంటారు ఆత్మ నుంచి చ్యుతి చెందడమే సంసార దుఃఖము చ్యుతి కాకుండా సద్రూపంగా నిలిచి ఉండడమే అది సుఖము శాంతి ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు ఏమి ఇట్ కాన్ డూ ఎనీథింగ్ టు యూ మీరు కనుక ఈ సత్యాన్ని తెలుసుకోలేక సద్రూపంగా ఉండలేక ఇంకక్కడి నుంచి ఆ సంసారాన్ని దాన్ని సవరి సవరిద్దామని లేకపోతే మ్యానిపులేట్ చేసేదో అనుకూలంగా మారుద్దామని ప్రయత్నం చేస్తే మీరు ఆ ప్రయత్నంలో భంగపాటు తప్ప మరొకటి లభించదు ఇది సిద్ధాంతం నా సతో శ్లోకం అనేసిద్దాం నా సతో విద్య భావో నా భావో విద్య సత ఉభయోర దృష్టోంతత్వదర్శిభి అడిగొ పెద్ద ఘట్టం పూర్తయింది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాంతశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం దత్సత శ్రీకృష్ణాపణమస్ మనవి తర్వాతి శ్లోకాల్